జై గురుదత్త యోగవాసి ముక్షు వ్యవహార ప్రకరణం తొమ్మిదవ భాగం రామా ఇప్పుడు ద్వారానికి నాలుగవ ద్వారా పాల్పడినటువంటి సాధు సంగమాన్ని గురించి వివరిస్తాను విను సంసారం ధరించడానికి సాధు సంగమే విశేషమైనటువంటి సహకారం చేసేటువంటి సాధనం సజ్జన సాంగత్యమే ఒక చెట్టు అనుకుంటే దాని పుష్పం వివేకం ఈ పుష్పాన్ని రాలిపోకుండా కాపాడుకుంటే మోక్షం అనే పండు మనకి తేలిగ్గా దక్కుతుంది సజ్జన సాంగత్యం అనేది మనకు ఉన్నట్లయితే అది అడవైనా సరే మనకి ఊరుకిందే లెక్క ఎందుకంటే సజ్జనులు అనేవాళ్ళు కనుక దగ్గరుంటే బంధువులు ఉన్నట్టే మనకి అంచేత సజ్జనులు పక్కనుంటే ఆపదలు కూడా సంపదల్లాగానే అయిపోతాయి మనకి ఎందుకంటే వారు వీడికి ఈ పక్కన ఉన్న వాడికి అటువంటి సద్వివేకాన్ని కలిగిస్తారు వివేక పరమో దీపోయతే సాధు సంగమాత్ అన్నాడు వశిష్ఠమహర్షి వివేకం అనేది ఒక గొప్ప దీపమయ్యా ఆ పరమదీపం అది ఎవరికి లభిస్తుందంటే సత్సాంగత్యం ఎవరికైతే ఉంటుందో వాడికి మాత్రమే ఈ పరమదీపం లభిస్తుంది అంతకుముందే గనక వాడికి వివేకం ఉన్నట్లయితే ఈ సత్సాంగత్యం వాడి యొక్క వివేకాన్ని పెంచుతుంది అందువల్ల ఎవరికి అంతకుముందు వివేకం లేదో వారికి వివేకాన్ని కలిగిస్తుంది సత్సాంగత్యం ఎవరికి అంతకుముందే వివేకం ఉందో వారికి ఈ సత్సాంగత్యం ఆ వివేకాన్ని మరింత పెంచుతుంది అందుకనక ప్రతివాడు ఏం చెయ్యాలంటే దరిద్రేణే వణయ ప్రేక్షణీయాహి సాధునా అన్నాడు దరిద్రేణే వణయ ప్రేక్షణీయాహి సాధవ అన్నారు అంటే సంపద లేనివాడు దరిద్రుడు బాగా డబ్బు కావాలనుకున్నాడు ఏం చేయాలంటే మంచి మంచి మణులు గొప్ప గొప్ప వస్తువులు నాకు కావాలని కోరుకోవాలి ఎక్కడెక్కడ గొప్ప వస్తువులు దొరుకుతాయ్యా అని వెతుక్కుంటూ ఉండాలి మణుల కోసం వెతుక్కుంటూ ఉండాలి ఇది ఎవరు చేయాలి దరిద్రుడై ఇంకా సంపదలు కావాలని చేయాల్సిన పని అట్లాగే ఎవడైతే నాకు ఇంకా వివేకం రావాలి ఇంకా వివేకం పెరగాలి కోరుకుంటున్నాడో వాడేం చేయాలంటే మనులు విడిగి వేసుకొని సాధు పురుషులు ఎక్కడున్నారాయ్యా అని వెతుక్కోవాలి సత్సాంగత్యం నాకు ఎట్లా దొరుకుతున్నాయా అని దానికోసం వెతుక్కోవాలి కనుక రామా ఇప్పటికీ నీకు నాలుగు ద్వార పాలకుల గురించి వివరించా నేను ప్రతి ఒక్కడూ కూడా ఒకని మించిన ఒకడే ఎవరిని పట్టుకున్నా మోక్షం దగ్గర మనం జరగలం అందుకోసం ఏం చెబుతున్నారు నేను సంతోష పరమో లాభ సత్సంగ పరమా గతి జ్ఞానం శమోహి పరమం సుఖం చమలాహ ఉపాయాభవేనే అన్నాడు మనిషి పొందగలిగినటువంటి లాభాలన్నింటిలోకి సంతోషమే గొప్ప లాభం మనిషికి ఉన్న మార్గాలన్నిటిలోకి సత్సంగమే గొప్ప మార్గం మనిషి పొందగల జ్ఞానాలన్నింటిలోకి ఆత్మవిచారమే గొప్ప జ్ఞానం మనిషి పొందగల సుఖాలన్నింటిలోకి శమే అనగా శాంతత్వమే గొప్ప సుఖం సంసారాన్ని నశింపజేయడానికి ఇవి నాలుగే మంచి ఉపాయాలు రామా ఈ నాలుగిటిని కూడా నువ్వు ఆశ్రయించు అయితే ఇక్కడ విశేషం ఉంది ఈ నాలుగిటిలో దేనికి ఏది కారణము లోకంలో సామాన్యంగా ఒక కారణ వస్తువు దాన్ని పుట్టే కార్యాలు ఉంటాయి ఒకదానికి ఒకటి కారణమైతే అది మళ్ళీ రెండవదానికి కారణం కాదు అంటే ఉదాహరణకి కుండకు మట్టి కారణం అంతేగాని మట్టికి కుండ కారణం కాదు లోకంలో ఉన్న స్థితిది కానీ ఈ నాలుగింట్లో విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా తక్కిన మూడింటికి కారణం అది విచిత్రం ఏకోప్యేకోపి సర్వేషాం ఏషాం ప్రభవ భూరిహ అన్నాడు అంటే ఈ నాలుగు మోక్షద్వారాలు ఉన్నాయే వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా తక్కిన మూడు వస్తూ ఉంటాయి అంటే ఇది కారణమైతే అవి కార్యాలు అవుతుంటాయి వాటిల్లో ఏదన్నా ఒకరి మళ్ళీ కారణత్వాన్ని పొందితే ఈ మూడు కార్యత్వాన్ని పొందుతూ ఉంటాయి అంటే మట్టికి కుండ కొండకి మట్టికి కూడా కారణమైపోయినటువంటి విచిత్ర పరిస్థితి ఇక్కడ వీటిల్లో సంతోషాన్ని బాగా పట్టుకుంటే అది సత్సాంగత్యాన్ని ఆత్మవిచారాన్ని శాంతిని కలిగించగలదు కొందరికి సంతోషం అనేది వస్తా సులభం కాదు వాళ్ళు ఏం చేయాలంటే సత్సాంగత్యాన్ని బాగా పట్టుకోవాలి సత్సాంగత్యాన్ని పట్టుకుంటే ఆ సత్సాంగత్యమే సంతోషాన్ని తెస్తుంది ఆత్మవిచారాన్ని తెస్తుంది మరి అన్నింటినీ శాంతిని తీసుకొస్తుంది కొందరికి ఏమైనా ఆ పై మూడు కూడా అంత చేతకావు వారు పరిపూర్ణంగా శాంతంగా ఉంటే చాలు వారికి సంతోషాన్ని తెస్తుంది సత్సాంగత్యాన్ని తెస్తుంది ఆత్మవిచారణను అందిస్తుంది కాబట్టి రామా గట్టి పురుష ప్రయత్నం చేసి మనస్సుని జయించి నేను చెప్పినటువంటి నాలుగు మోక్షోపాయాల్లోనూ ఏ ఒక్కదాన్నైనా సరే గట్టిగా ఆశ్రయించును అలా ఒక్క గుణాన్ని అయినా నువ్వు సాధించలేకపోయినట్లయితే దేవుడైనా ఒకటే యక్షుడైనా ఒకటే మనిషి అయినా ఒకటే చెట్టైనా ఒకటే ఏమి ప్రయోజనం చెట్టుకి మనిషికి తేడా ఏమిటి చెట్టుకి దేవజాతికి తేడా ఏమిటి ఏమి లేదు వీటిల్లో ఏదన్నా ఒకటి సాధిస్తే దాన్ని వాడికి గొప్పతనం వస్తుంది చెట్టు కంటే గొప్పవాడవుతాడు అని వశిష్ఠ మహర్షి చెతూ ఒక విశేషం చెప్పేది దేవతలైనా ఒకటే చెట్లైనా ఒకటే అని చెప్పాడు ఈ చెప్పడం వల్ల ఎందు అవుతుంది సంసారం ధరించడానికి జన్మ కారణం కాదని జన్మ ఎలాంటిదైనా సరే ఆత్మజ్ఞానం కోసం కృషి చేయవచ్చని చెబుతున్నాడు జన్మ అంటే దేవతా జన్మెత్తినా సరే మానవ జన్మెత్తినా సరే మానవుల్లో కూడా ఎన్ని రకాల జన్మలెత్తినా సరే గొప్ప ఏమిటంటే ఆత్మజ్ఞానం కోసం కృషి చేయడం గొప్ప ఎంత గొప్ప జన్మ ఉన్నా ప్రయత్నం చేయని వారికి ఆత్మజ్ఞానం రానే రాదు ఇది వశిష్టమని చెప్పేది ఈ చెప్పి చెప్పి వశిష్టమర్షున్నా అంటే రామా ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయాలన్నిటికీ ఇక్కడ ఫలితార్థం ఏమిటి చెప్పేస్తాను విను మానవుడికి మనస్సే అడవి వాడి ఆలోచనలే చెట్లు ఈ అడవిలో వాడి పూర్వజన్మ వాసన అనేది ఒక నది ఆ నది రెండు పాయలుగా ప్రసరిస్తూ ఉంటుంది ప్రవహిస్తూ ఉంటుంది ఒకటి శుభవాసన ఒకటి అశుభవాసన ఇది రెండు రెండు పాయలు ఈ పాయల్లో దేన్ని ఎండగడతావో దేన్ని పెంచుతావో అది నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది యథేచ్ఛసి తథాకరు నీకు యథా ఎలా కావాలనుకుంటే అలా చెయ్యి నా అభిప్రాయంలో మాత్రం నీవు అశుభ ప్రభావాన్ని నీవు నీ మతి శుభమతి నీ పురుష ప్రయత్నం చాలా గొప్పది నీ పురుష ప్రయత్నం వల్ల నీలో ఉన్నటువంటి శుభ వాసనా ప్రవాహాన్ని పెంచుకోవయ్యా ఇదే నీకు నేను చేసే ఉపదేశం రామా నేను చెప్పబోయేటువంటి గ్రంథం కూడా ఇదే సారాంశం ముందర సారాంశం చెప్పాను తర్వాత వివరంలోకి వస్తానయ్యా అని వశిష్ఠ మహర్షి తన ప్రబోధాన్ని కొనసాగిస్తున్నాడు ఆ తర్వాత వశిష్ఠ మహర్షి ఏమంటున్నా అంటే రామా ఈ ఆధ్యాత్మ తత్వశాస్త్రాన్ని నీ పోటీ అంతర్వివేకం గల మహానుభావులకు మాత్రమే చెప్పాలి అయితే చెప్పేటప్పుడు ఒక మంచి ప్రణాళికతో చెప్పాలి నువ్వు మంచి వివేకశాలివి గనుక నీకు ఈ విద్య నేను బోధించదలుచుకున్నాను నీకు ఏ రకంగా బోధించాలి ఏమిటి అని పూర్తిగా నేను మనసులో ఒక ప్రణాళిక వేసుకున్నా నా గ్రంథ ప్రణాళిక ఏమిటో నీకు ముందుగానే చెప్పడం మంచిది చెప్పేస్తాను ఎందుకంటే నిద్రపోతున్నానుకోండి ఒకడు వాడి ముందర దీపం పెట్టినా ఏం ప్రయోజనం లేదు మెళకువుగా ఉండాలి మనిషి ముందర మెళకువగా ఉన్నవాడు ఎదుర్కొన్నా కనుక దీపం పెడితే ఆ దీపం వల్ల వాడికి ప్రయోజనం ఉంటుంది వాడు వద్దన్నా వస్తువులు కనిపిస్తూనే ఉంటాయి నీలో ఉన్నటువంటి సహజ వివేకం ఉందే అది దీపం లాంటిది ఆ దీపం నీ దగ్గర ఉంది కనుక నేను చెప్పబోయేటువంటి ఈ మోక్ష విశేషాలు ఈ మోక్ష శాస్త్ర విశేషాలు నీకు బాగా విస్పష్టంగా కనిపిస్తాయి నీకు మోక్షం లభించి తీరుతుంది ఈ ప్రపంచ భ్రాంతి తొలగిపోతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ శాస్త్రం మోక్ష మోక్ష సంహిత దాని యొక్క ప్రణాళిక బాగా మనసులో పెట్టుకో అర్థం చేసుకో నేను చెప్పబోయేటువంటి ఈ మోక్ష సంహితలో మొత్తం ముప్పై శ్లోకాలు ఉండబోతున్నాయి దీంట్లో ఆరు ప్రకరణాలుంటాయి ప్రతి ప్రకరణంలోనూ కూడా మంచి కథలుంటాయి మంచి యుక్తులతో ప్రత్యుక్తులతో దృష్టాంతాలతో విషయాలను మీకు వివరిస్తాయి ఆ కథలు నే మొట్టమొదటిది ప్రకణం ఏమిటంటే వైరాగ్య ప్రకరణం వైరాగ్య ప్రకరణం ఏంటంటే వైరాగ్యాన్ని వివరించేటువంటి ప్రకరణం వాన చోట మొక్కలు సరిగ్గా మొలవు మొలిచినా పెరగవు కానీ వానలు లేకపోయినా రోజు శ్రద్ధగా నీళ్లు పోస్తే అలాంటి చోట కూడా మొక్కలు పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే పెరట్లో మొక్కలు అందరి పెరుగుతూనే ఉంటే కదండి వాళ్ళు లేకపోయినా అలాగే ఎంతటి అనురాగబద్ధుడైనా సరే అంటే ఎంతటి సంసార భ్రాంతిలో ఉన్నవాడైనా సరే మా యొక్క వైరాగ్య ప్రకరణాన్ని కనుక జాగ్రత్తగా వినట్లయితే దాన్ని సరిగ్గా మన్నం చేసినట్లయితే వాడు వైరాగ్య సంపన్నుడు తీరుతాడు ఈ ప్రకరణంలో మొత్తం పదిహేను వందల శ్లోకాలుంటాయి ఇక రెండవది ముముక్షు వ్యవహార ప్రకరణం దీంట్లో వెయ్యి శ్లోకాలుంటాయి మోక్ష వ్యవహారం అంటే ఏమిటి మోక్షం కావాలనే కోరిక గల ఏ రకమైన వ్యవహారం చేయాలి దీని గురించి వివరించాం ఈ ప్రకరణలో ఇప్పుడు జరిగేది అదే ఇక రాబోయేది మూడవ ప్రకరణ అది ఉత్పత్తి ప్రకరణం దీంట్లో ఏడు వేల శ్లోకాలుంటాయి ఈ ప్రపంచానికి ఉత్పత్తి ఎలా జరిగింది అని ప్రశ్న ఎలా జరిగిందంటే కళలో ఉన్నటువంటి పదార్థాలకి ఏ రకంగా అయితే సృష్టి జరిగిందో దీనికి అట్లాగే జరిగింది ఇది ఒక మనోరాజ్యం ఇది ఒక గంధర్వ నగరం గోడ లేని చోట బొమ్మేశామనుకోండి ఆ బొమ్మలో నిప్పు ఉంది అనుకోండి ఆ నిప్పుకి ఎంత వేడి ఉంటుందో ఈ జగత్తు కూడా అంత సత్యం ఉంది అది పరిస్థితి మరో ఉదాహరణ చెబుతారామా ఒక మేధావి ఏం చేశారంటే ఆ రో బయట పట్టె మంచం వేసుకుని పడుకున్నారు పడుకుని దాని నోటి నిండా నీళ్లు పోసుకున్నాడు ఉఫ్ఫని బయటికి ఊదాడు ఊదేటప్పటికీ బలంగా వాయించి బలంగా ఊదేటప్పటికీ తుంపర్లన్నీ వచ్చేసి వాడి ముందు చల్లా చెదరుగా అది చూసి మహామేధావి ఆకాశంలో గొప్ప సరస్సు వెలిసింది ఆకాశంలో సరస్సు ఉంది నేల కదండి ఆకాశంలో కూడా సరస్సులు ఉంటాయి ఇదిగో కనిపిస్తుంది అని అరిచేట గంతులు ఈ ప్రపంచం యొక్క కూడా అలాంటిదే ఈ ఉత్పత్తి ప్రకరణలో జగ జగదుపత్తిని గురించి ఈ రకంగా నేను వివరించుకుంటూ వెళ్ళాను యుక్తి ప్రత్యుక్తులతో జగదుత్పత్తిలో ఉన్నటువంటి గురించి అంటే ఈ జగత్తు యొక్క అసత్యత్వాన్ని గురించి నేను వివరించాను అన్నమాట ఇక నాలుగవది స్థితి ప్రకరణం దీంట్లో మూడు వేల శ్లోకాలుంటాయి స్థితి అంటే ఏమిటి ప్రపంచం యొక్క స్థితి ఇంత విస్తారంగా ఈ ప్రపంచం స్థితి కనిపిస్తోంది ఇంత కనిపిస్తుంటే ఇదంతా ఏమిటయ్యా అని ప్రశ్న పుడుతోంది ఈ ప్రపంచంలో కనిపించేటువంటి ద్రష్ట దృశ్యము భోక్త భోగ్యము కర్త కరణము ఇవన్నీ ఇన్ని రకాల భేదాలున్నాయి ఇవన్నీ ఎవరు అంటే అన్ని పరబ్రహ్మే అన్ని అధిష్టానంలో ఉన్నటువంటి చైతన్యస్వరూపమే అధిష్టాన రూపంగా ఉన్నటువంటి ఆ చైతన్యమే ఈ ప్రపంచం స్థితికి ఏకైక హేతువు అని ఈ స్థితి ప్రకటనలో నేను వివరించబోతు ఉన్నాను ఇక ఐదవది ఉపశాంతి ప్రకరణం ఇది చాలా పవిత్రమైన ప్రకరణం ఇందులో ఐదు వేల శ్లోకాలుంటాయి లోకంలో అది ఇది వాడు వీడు నువ్వు నేను అని ఈ రకంగా ద్వంద్వాలు ద్వంద్వాలుగా మరి వ్యవహారాలున్నాయి ఈ వ్యవహారాలన్నీ సత్య వ్యవహారాల భ్రాంతి వ్యవహారాలా అంటే వెనకాలి నాలుగు ప్రకరణాల వల్ల కూడా ఇవన్నీ భ్రాంతి వ్యవహారాలే అని నిశ్చయం అయిపోయింది నిశ్చయమైందండి ఈ భ్రాంతులన్నీ ఎలా పోతాయి అంటే ఈ ప్రకరణంలో నేను చెప్పేటువంటి విషయాలని కనుక మన్నం చేస్తే ఆ భ్రాంతులన్నీ ఉపశాంతి పొందుతాయి అందుకనే ఈ ఈ ప్రకరణానికి ఉపశాంతి ప్రకరణము అని పేరు వచ్చింది ఈ ప్రకరణంలో నేను చెప్పిన విషయాలు గనక మనస్సుకు బడితే ఈ సంసారం అంతా కూడా కనిపిస్తుందంటే ఓ రాతి పలక తీసుకున్నాడు బ్లాక్ బోర్డు దాని మీద శుద్ధ మొక్కతో బొమ్మ వేశాడు తర్వాత చేయి పెట్టి పై చెరిపేశాడు ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఆ బొమ్మ కనిపించి కనిపించకుండా ఉంటుంది బ్లాక్ బోర్డు మీద ముందరేసి డస్టర్తో లైట్గా తుడిచేశాడు పై పైన కనుక స్పష్టంగా కనిపించదు కానీ రేఖ మాత్రంగా ఉంటుంది ఈ ఉపశమ ప్రకరణాన్ని భావన చేసినటువంటి వాడికి ఈ సంవత్సరం కూడా ఉంటుంది అంటే ఈ ప్రకరణం మనస్సుకి ఎవడికైతే బాగా పట్టిందో వాడు పోతాడు కనుక వాడు శరీరాన్ని ధరించి ఉన్నా కూడా సంసార మోహాలు వాడికి ఏమీ పట్టవు అంతేకాకుండా ఈ ప్రకరణం బాగా మన్నం చేసినట్లయితే సంసారం కుందేటి కొమ్ములాగా అసలేదు అనే విషయం బాగా స్పష్టంగా అవగతం ఇది ఐదో ప్రకరణ లక్షణం ఇక ఆరవది చివరిది నిర్వాణ ప్రకరణం అన్నిటికంట పెద్ద ప్రకరణ కూడా ఇదే దీంట్లో పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలు ఉండబోతున్నాయి దీన్ని సరిగ్గా తెలుసుకుంటే సకల సంకల్పాలు కూడా అంతరించిపోతాయి సకల సంకల్పాలన్నీ అంతరించిపోతే మిగులుతుంది చిట్ట చివరిచేటువంటి మోక్షస్థితి దానిపై నిర్వాణ స్థితి అదే పరమశ్రేయస్సు అది లభిస్తుంది వాటికి శరీరం ఉన్నా కూడా అశరీరుడైపోతాడు ఇది ఈ ఆరో ప్రకరణ యొక్క ఈ రకంగా నా యొక్క గ్రంథ ప్రణాళిక ఉండబోతోంది అని చెప్పి వశిష్ట మనిషి ఎక్కడ చదువుతున్నాడు ముముక్షు వ్యవహార ప్రకటనలో పదహారవ సర్గలో చదువుతున్నాడు ఈ విషయం ఈ పదహారవ సర్గ యొక్క చివరలో ఏం చేశాడంటే జగన్నిథ్యాత్వాన్ని గురించి చాలా అందమైన శ్లోకాలు చాలా చెప్పాడు ఆయన కానీ ఆ విషయాలన్నీ మళ్ళీ రాబోయే ప్రకటనల్లో వస్తున్నాయి ఎలాగ రాబోతున్నాయి కనుక వాటిని గురించి ఇక్కడ నేను ఎక్కువగా ప్రస్తావన చేసి వివరణ చేయట్లేదు అయినా ఒక మంచి శ్లోకాన్ని మాత్రం వదిలిపెట్టలేకుండా ఉన్నాం ఏమిటంటే పరమాణౌ పరమాణ చివరే జగల్లక్ష్మీ సహస్రా అన్నాడు పరమాణౌ పరమాణౌ ప్రతి పరమాణువులోనూ కూడా ఏముంది జగల్లక్ష్మీ సహస్రాణి ధత్తే అథ పశ్యతి ఈ శ్లోకం చాలా గంభీరార్థం కలిగినటువంటి శ్లోకం ముందు ఈ శ్లోకానికి మామూలు అర్థం చెప్పుకుందాం మామూలు అర్థం ఏంటంటే చిదాకాశం పేరు కలిగినటువంటి పరమాత్మ ఉన్నాడు పరమా అంటే పరమాత్మకే మరో పేరు చిదాకాశం ఆ చిదాకాశం అనబడేటువంటి పరమాత్మ ఏం చేశాడు తనలోనే తనలోనే తనకు ఒక చిల్లిని ఏర్పడుతున్నాడు అంటే ఏమిటి ఆకాశం అంటే తనలో తనకే ఒక ఆకాశాన్ని కల్పించుకున్నాడు ఆకాశాన్ని కల్పించుకొని దానిలోని దానిలో ఉన్నటువంటి ప్రతి పరమాణువులోనూ వేల కొలది జగత్తులను సృష్టించి ధరించి తను సృష్టించి ధరించిన వాటిని తనే చూస్తూ ఉంటాడు అని వాక్యం చెబుతోంది ఈ వాక్యం అంతా చిత్ర ఉంది ఏమిటిది పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మ చిదాకాశంలాగా ఉంటాడు ఆ చిదాకాశంలాగా ఉండే పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే ఆ చిధాకాశం చిల్లి పెడుతున్నాడు ఆ చిల్లిలో కొన్ని పరమాణువులను పెడుతున్నాడు ఆ ప్రతి పరమాణువులోనూ కూడా అనేక జగల్లక్ష్మి సహస్రాలను అంటే అనేక ప్రపంచాలను దాంట్లో పెట్టి వాటిని ధరించి ఉండి వాటిని మళ్ళీ తనే ద్రష్టయి చూస్తున్నాడు అని చెబుతుంది వాక్యం ఈ వాక్యం సరిగ్గా అన్వయం అవుతుందా అన్వయం కావట్లేదా అంటే మనకి మామూలు భాషలో అన్వయం కావటం లేదు ఏం చేశారు దీన్ని వివరిస్తూ చిన్న అద్దంలో పెద్ద కొండ కనిపిస్తోంది కదండి కొండ ఏమిటయ్యా ఆకాశమే కనిపిస్తుంది మొత్తం తాను కనుక అద్దం చిన్నదైనా పెద్ద కొండ కనిపించవచ్చు అంతకంటే పెద్దదైన ఆకాశం కనిపించవచ్చు అంటే ఏమిటి మాయా విలాసం ఉందే అద్దం కంటే కూడా చిత్రమైంది మాయా విలాసానికి అసాధ్యమైనది లేనే లేదు కనుక మాయా విలాసం వల్ల చిదాకాశంలో ఉండేటువంటి ప్రతి అణువులోనూ కూడా అనేక బ్రహ్మాండాలు కనిపించడం వాడన్నిటినీ మళ్ళీ ఆ పరమాత్మే అంటే చిదాకాశ స్వరూపుడు అయినటువంటి పరమాత్మే చూస్తూ ఉండటం ఇవన్నీ కూడా సాధ్యమే ఎందుకంటే ఆ మాయా విలాసం అటువంటిది అని చెప్పారు వాళ్ళు ఇది సత్యమే ఇది కాదంటలా వాళ్ళు చేసిన వ్యాఖ్యానం బాగానే ఉంది కానీ నవీన వైజ్ఞానిక దృష్టితో పరిశీలించినట్లయితే ఈ శ్లోకానికి మరొక విశేష అర్థం ఈ చెప్పబోయేటువంటి నవీన వైజ్ఞానానుసారమైనటువంటి నవీనార్థం కూడా ఈ గ్రంథంలో ప్రతిపాదించబోయేటటువంటి సిద్ధాంతానికి అనుకూలమే ఏం వ్యతిరేకం కాదు కనుక ఈ అర్థాన్ని కూడా మనం కొంచెం భావన చేద్దాం పూర్వం ఈ ముముక్షు వ్యవహార ప్రకరణలోనే బాహ్యాకాశము మానసాకాశము చిదాకాశము అని మూడు పదాలని గురించి మనం ఒకసారి విచారణ చేసుకున్నాం ఉత్పత్తి ప్రకరణం రాబోతోంది దాంట్లో ఈ మూడు గురించి మరింత విస్తారంగా చర్చ రాబోతోంది రాబోతున్నానికి పీఠికగా ముందరే మనం చర్చ చేస్తున్నాం దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం చిదాకాశము బహిరాకాశము మానసాకాశము వీటిలో చిదాకాశం అంటే ఏమిటి చైతన్యమే చిదాకాశము అని తేల్చేశారు చలనం చేస్తున్నారు కదండి కదులుతుంది చేయగలుగుతుంటే ప్రతి జీవి కలుతుంది సూక్ష్మజీవి దగ్గర నుంచి ఆకాశంలో ఉండేటువంటి దేవతల దాకా అందరూ కూడా జీవులు వాళ్ళు కదులుతున్నారు ఈ చలించే జీవులంతా కూడా ఏమని భావిస్తున్నారంటే ఈ చైతన్యం నా సొంతము నా సొంతము అని భావిస్తున్నారు ప్రతి ప్రతి జీవి నా సొంతమని భావించేటువంటి చైతన్యమే చిదాకాశం అంతకంటే చిదాకాశం అంటే వేరే ఎక్కడ దూరంగా లేదు ఏ చైతన్యం నాలో ఉండి చలనం చేస్తోందో ఏ చైతన్యం నాలో ఉండబట్టి నేను మాట్లాడుతున్నాను ఏ చైతన్యం నాలో ఉండబట్టి నా మనసులో కదలిక కలుగుతోందో అట్లాగే ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త జీవులలోనూ ఏ చైతన్యం ఉండబట్టి ఆ జీవులన్నింటిలోనూ కలిక ఉందో కలుగుతోందో ఆ చైతన్యం పేరే చిదాకాశం ఈ చైతన్యం ఎక్కడ ఉంది వేదాంత శాస్త్రంలో ఇది పెద్ద చర్చ ఆ చర్చకు ఫలితాంశం ఏమిటంటే ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి అణువుకి కూడా అధిష్టానంగా చైతన్యమే ఉంది ఆ చైతన్యం కంటే మించినటువంటి అధిష్టానం ఇంకా వేరే ఏమీ లేదు అని సిద్ధాంతం అంతేకాదు జడ పదార్థాలు అని మనం భావిస్తున్నాం ఈ అణువులను వీటన్నిట్లోనూ కూడా ఆ చైతన్యమే వ్యాపించి ఉంది అనేది కూడా మన వేదాంత సిద్ధాంతం చెబుతోంది అయితే ఇక ఈనాటి వైజ్ఞానిక సిద్ధాంతం ఏం చెబుతోంది దాన్ని కూడా పరిశీలించి కొంచెం సమన్వయం ఆలోచిద్దాం ఏమిటంటే పరమాణౌ పరమాణౌ చిదాకాశ స్వకోటరే జగల్లక్ష్మి సహస్రాణి ధత్తే ధత్తేథ పశ్చితి ఇది శ్లోకం ఈ శ్లోకానికి మామూలుగా అర్థం ఏంటంటే చిదాకాశం అనేది ఒకటి ఉంది ఆ చిదాకాశం తనలోనే ఒక చిల్లిని చేసుకుంది ఆ చిల్లిలో ఏం చేసిందంటే అనేక రకాల అణువుల్ని ప్రవేశపెట్టింది ప్రతి పరమాణువులోనూ కూడా అనేక సహస్ర జగల్ లక్ష్ములను అంటే అనేక సహస్ర వేల వేల జగతులని ప్రపంచాన్ని ప్రతి అణువు మధ్యలోనూ అంటే చిదాకాశం యొక్క చెల్లిలో అంటే చిదాకాశం మధ్యలో ఉండే ఆకాశంలో అనేక అణువులు ప్రతి అణువు యొక్క గర్భంలోనూ అనేక వేల జగత్తులు ఇలా సృష్టి చేసి తనే ధరిస్తోంది తనే దర్శిస్తోంది చూస్తోంది అని శ్లోకానికి భావములు అర్థం సాంప్రదాయకంగా పెద్దలంతా ఏం చెప్పారంటే ఒక చిన్న అద్దంలో పెద్ద కొండ కనిపించినట్లు అంతకంటే పెద్దదైన ఆకాశం కనిపించినట్లుగా మాయా ప్రభావం వల్ల మాయా మాహాత్మ్యం వల్ల ఒక అణుగర్భంలో అనేక వేల జగత్తులు అనేక వేల లోకాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుందయ్యా ఇది మాయా ప్రభావం మాయా విలాసం అని చెప్పారు అయితే ఈ శ్లోకం ఏం చెబుతోంది చిదాకాశ చిదాకాశం అంటే చైతన్యం ఈ చైతన్యం ఎక్కడుంది అని వేదాంతంలో చర్చ చర్చ చాలా జరిగింది చాలా ఉంది ఇంకా జరగబోతోంది సిద్ధాంతం ఏమిటి ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి పదార్థానికి కూడా అధిష్టానం చిదాకాశమే అంటే చైతన్యమే ఈ ప్రపంచంలో మనకు కొన్ని జడ పదార్థాలు కనిపిస్తున్నాయి అణువులు పేరుతో ప్రతి అణువుకి కూడా ఏమిటి అధిష్టానం అంటే అధిష్టానం చైతన్యమే చైతన్యాన్ని అధిష్టానంగా పెట్టుకుని ఆ అధిష్టానం మీద జడ వస్తువు కనిపిస్తోంది కనుక జడంగా కనిపిస్తున్నటువంటిది ఏది అంటే నిజంగా జడంగా కనిపిస్తున్నది ఏదంటే అక్కడ ఉన్నటువంటి చైతన్యమే అటువంటి చిదాకాశమే కనుక ప్రపంచమంతా దేనితో వ్యాప్తమైనది అంటే చిదాకాశం చేత వ్యాప్తమైనది పరిశుద్ధమైనటువంటి చైతన్యం చేత వ్యాప్తమైనది ప్రపంచమంతా ఇది మన వేదాంత సిద్ధాంతం సనాతనంగా మనకు వస్తున్నది ఈనాటి అధ అధునాతన వైజ్ఞానిక సిద్ధాంతం ఏం చెబుతోంది ఆ విషయం మనం పరిశీలన చేద్దాం ఇవాళ షోడింగరు మార్క్స్ బోన్సు రిచర్డ్ ఫిన్మన్ను వీళ్ళంతా కూడా నోబుల్ బహుమతి గ్రహీతలు అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేశారు పణమా పరమాణువుల యొక్క గర్భంలో ఉండేటువంటి అణుఖండాల యొక్క తత్వాన్ని గురించి వాటి యొక్క ప్రవృత్తులని గురించి వాటి యొక్క స్వభావాన్ని గురించి పరిశోధన చేశారు వాళ్ళు ఏమన్నారంటే ఈ అణువులు జడ పదార్థాలాగా కనిపిస్తున్నప్పటికీ అణువుల యొక్క గర్భంలో ఉండేటువంటి అణుఖండాలున్నాయే అవి పూర్తిగా జడపదార్థాలాగా ప్రవర్తించట్లేదయ్యా స్వేచ్ఛగా యథేచ్ఛా ప్రకారంగా సంచరించేటువంటి సూక్ష్మజీవుల్లాగా ప్రవర్తిస్తున్నాయ్యా అని నిరూపించారు అంతేకాకుండా ఆ అణుఖండాలు కొంతసేపు తరంగాల్లాగా వ్యవహరిస్తాయి వేవ్స్ లాగా బిహేవ్ చేస్తాయి మరొకొంతసేపు ఘన పదార్థాలాగా బిహేవ్ చేస్తాయి అంటే పార్టికల్స్ లాగా బిహేవ్ చేస్తాయి కొంతసేపు వేవ్స్ గాను కొంతసేపు పార్టికల్స్ గాను అవి బిహేవ్ చేస్తున్నాయి కనుక ఆ అనుకండ పదార్థాలకి వాళ్ళు వేవికల్స్ అని పేరు పెట్టారు వేవు పార్టికల్ ఈ రెండు కలిపితే వేవికల్ అయిపోయింది వేవికల్స్ లాగా బిహేవ్ చేస్తున్నాయన్నారు సామాన్యంగా సైన్స్లో నియమం ఏముందంటే ప్రతి పదార్థము కూడా ఒక నియమబద్ధంగా నడుస్తుంది అని ఒక నియమం ఉంది కానీ ఈ వేవికల్స్ అనేవి ఉన్నాయే ఏ నియమానికి లొంగకుండా నియమబద్ధంగా కాకుండా యథేచ్ఛగా సంచారం చేస్తున్నాయి అందుచేత వీటికి మరో పేరు ఏం పెట్టారంటే ప్రాబబిలిటీ వేవ్స్ అని పేరు పెట్టారు ప్రాబబిలిటీ అంటే ఖచ్చితంగా ఇలా జరుగుతుందని మనం చెప్పలేం ఇలా జరిగితే ఇలా జరగచ్చు అలా జరిగితే అలా జరగచ్చు దాన్ని ప్రాబబిలిటీ అని పిలుస్తారు అంటే ఇంత జరిగేసే అవకాశం ఉంది అని చెప్పగలని తప్పితే ఇట్లాగే జరిగి తీరుతుందని మనం చెప్పలేం కనుక ఈ వేవికల్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాయి కనుక వాటికి ప్రాబబిలిటీ వేవ్స్ అని పేరు పెట్టారు అన్ని రకాల పరమాణువులకి కూడా మూల పదార్థమైనటువంటివి ఈ అనుఖండాలు ప్రోటాన్సు ఎలక్ట్రాన్స్ అందరికి తెలిసినవే ఎలక్ట్రాన్సు ప్రోటాన్సు న్యూట్రాన్సు ఇంకా లోపలికి వెళితే ఫోటాన్స్ ఇంకా వేరే వేరే పేర్లు అనేక పెట్టారు ఈ లోపలికి వెళ్ళినటువంటి అనుఖండాలు ఉన్నాయే అవన్నీ ఉన్నాయి సచేతన పదార్థాలగా స్వతంత్రంగా యథేచ్ఛగా సంచారం చేస్తున్నాయి అణువుల్ని తయారు చేసేటువంటి అణుఖండాలు అవి సచేతన పదార్థాలు అనుకున్నట్లయితే అలా వాటిలాగా బిహేవ్ చేస్తుంటే వాటి వల్ల తయారయ్యేటువంటి అణువులు జడ పదార్థాలు ఎలా అవుతాయండి అంతేకాకుండా అణువును విడదీసినట్లయితే అపారమైన శక్తి బయటకు వస్తోంది ఎంత శక్తి వస్తోంది అనే విషయంలో అయినస్టిన్ మహాశయుడు e ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా ఆయన ప్రపంచానికి అందించాడు కనుక ఒక చిన్న అణువుని కనుక భగ్నం పగలగొడితే బ్రేక్ చేస్తే దాంట్లోంచి అపారమైన శక్తి బయటకు వస్తాను ఇదే ప్రాసెస్ని రివర్స్ చేశామనుకోండి శక్తిని కంప్రెస్ చేస్తే అణువు తయారు కావలసి ఉంటుంది అనంతాకాశంలో ఏదో మహాశక్తి ఉండి ఆ మహాశక్తి ఒకళ్ళు ఈ ఆకాశం అంతా వ్యాపించి ఉన్నటువంటి అపారమైనటువంటి ఎనర్జీని శక్తిని కంప్రెస్ చేస్తే ఒక చిన్న అణువు తయారవుతుందనమాట అలా కంప్రెస్ చేసి అణువులుగా తయారు చేయబట్టే ఈనాడు మనం జడమైనటువంటి ప్రపంచం చూడగలుగుతున్నాం ఈ విధంగా జడములని మనం భావించేటువంటి అణువుల లోపల ఉన్న పదార్థం ఏదయ్యా అంటే అది చేతన పదార్థమే చేతన పదార్థానికి అణుస్వరూపాన్ని కలిగించేది ఎవరు అంటే ఎవరో ఒక చేతన పదార్థమే ఆ పనిచేయాలి ఇది ఈనాటి నవీన విజ్ఞాన శాస్త్రం నిరూపిస్తున్నటువంటి విజ్ఞానపరమైన విషయం ఈ విజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శ్లోకాన్ని మళ్ళీ మనం విశ్లేషణ చేద్దాం ఏంటంటే పరమాణౌ పరమాణౌ చివటరే జగల్లక్ష్మి సహస్రాణి దత్తే అథ పశ్యతి ఇది శ్లోకం ముందు ఈ ప్రతిపదార్థం చేత దీనికి మనం చెప్పబోయేటువంటి సైన్స్ పరమైనటువంటి అర్థాన్ని దీన్ని సమన్వయం చేసినందుకోసం గాను ఒక ప్రతిపదార్థం చెబుతాను పరమాణువు పరమాణవు ప్రతి పరమాణువులోనూ స్వకోటరే దాని కడుపులో చిదాకాశ చైతన్యం ఆకాశం ఉంది సహా చిదాకాశ అట్టి ఆ చైతన్యం చైతన్యం ఒకటేం చెప్పుకున్నాం కదా చిదాకాశ అంటే ఆ చైతన్యము జగల్లక్ష్మి సహస్రాణి వేల జగత్తులను కృత్వా సృష్టి చేసి ధత్తే వాటిని ధరించి ఉంటోంది అథ మరియు పశ్యతి వాటిని చూసే ద్రష్టగా కూడా తనే ఉంటోంది ఇది ప్రజార్థం ప్రతి పరమాణువులోనూ కూడా ఏముంది జగల్లక్ష్మి సహస్రాలు జగల్లక్ష్మి సహస్రాలు అంటే అనేక ప్రపంచములు ఈ ప్రతి పరమాణువులోనూ ఈ జగల్లక్ష్మీ సహస్రాలు ఉండడానికి ఆధారం ఏమిటి అంటే చిదాకాశ ఆ చిదాకాశం ఏం చేస్తోంది జగల్లక్ష్మీ సహస్రాలను సృష్టి చేసి వాటిని తనే ధరించి ఉంటోంది అక్కడ తాగల పక్క వాటిని సృష్టి చేస్తూ మరో పక్క వాటిని తనే ధరించి ఉంటూ అత మరియు పశ్యతి వాటిని చూసే ద్రష్టగా కూడా తనే ఉంది ఇది ఈ శ్లోకం చెప్పే విషయం నేను తాత్పర్యంగా ఆలోచన చేస్తే మొత్తం కలిపి ఏం చేస్తుందంటే అన్ని పరమాణువుల్లోనూ అంతర్గతంగా అంతర్గర్భంగా ఒక మూల ద్రవ్యం ఉంది ఆ మూల ద్రవ్యం చైతన్యము ఆ చైతన్యమే వేల బ్రహ్మాండాలుగా విస్తరిస్తోంది ఆ బ్రహ్మాండాలలో కొన్ని పదార్థాలు జడాలని కొన్ని పదార్థాలు చేతనాలని నేనేమో చేతన జాతిలో చేరిన వాడిని ప్రపంచాన్ని చూసే ద్రష్టం నేనని ఈ జీవుడు భావిస్తున్నాడు ఇలా భావించే జీవుడు కూడా ఆ చైతన్యమే అని శ్లోకం చెబుతోంది ఏ చైతన్యమైతే చిదాకాశంలో ఒక ఆకాశాన్ని కల్పన చేసి ఆ ఆకాశం మధ్యలో ఉన్నటువంటి మహాశక్తిని కంప్రెస్ చేసి అణువులుగా తయారు చేసి ఆ అణువుల మధ్యలో ఉన్నటువంటి చైతన్యంలో అనేక ప్రపంచాలను సృష్టి చేస్తూ ఇంత సృష్టి జరుగుతుండగా దాన్ని మరోపక్క నుంచి తన నేను చేతనున్ని నేను దాని ద్రష్ట నేను చూస్తూ ఉన్నాడో ఈ చూస్తూ ఉండేవాడు ఆ మొదటి చైతన్యమే అని శ్లోకం చెబుతోంది ఇప్పుడు చెప్పిన ప్రతిపాదన ప్రకారంగా ఈ తాత్పర్యం ప్రకారంగా ఈ తాత్పర్యాన్ని ఇప్పుడు నవీన వైజ్ఞాన శాస్త్రంతో ఎలాగుందో అన్వయం చేద్దాం ఎంతో అనుకూలంగా ఉంది కనుక అన్వయం కుదురుతోంది ఎందుకని నవీన విజ్ఞాన శాస్త్రం ప్రకారమే కదా మనం ఇప్పుడు చెప్పుకుంది అణు అణుగర్భంలో ఉండేటువంటి అణుఖండాలు చేతన పదార్థాల ప్రవర్తిస్తున్నాయండి అవి వేవికల్స్ పేరు పెట్టారండి ప్రాబిలిటీ వేవ్స్ పేరు పెట్టారండి అంచేత అంతర్గర్భంగా చైతన్యం ఉంటే అణువు జడమట్లా అవుతుందండి మొత్తం చేతనం యొక్క విస్తారమే కదండి ప్రపంచం అంతా నవీన విజ్ఞాన శాస్త్రం ప్రకారంగా సమన్వయం చేశాం ఈ శ్లోకాన్ని కూడా ఆ సమన్వయం చేశాం తమన్న ఏం చేస్తే ఏమండి మీకు ఈనాడు విజ్ఞాన శాస్త్రంతో నవీన విజ్ఞాన శాస్త్రంతో పరిచయం ఉంది గనక ఈ శ్లోకానికి దానికి ముడి పెట్టేస్తున్నారు మన ఉపనిషత్ సిద్ధాంతం ఇట్లా ఉందా అని మనకు సందేహం కలగచ్చు మన ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతం కూడా అచ్చంగా ఇలాగే ఉంది దీనికి అనుకూలంగా ఉంది సరిగా ఇలాగే ఉంది అంటానికి చాందోగ్యోపనిషత్తులో మనకి మంచి నిదర్శనం ఉంది చాందోగ్యోపనిషత్తులు ఏం చేశారంటే ఆ మూల పదార్థం అన్నిటికీ మూలభూతంగా ఉన్నటువంటి చైతన్య పదార్థం పంచభూతాలను సృష్టి చేసి ఏమనుకుంది అంటే సేయం దేవత ఐక్షత అన్నారు సేయం దేవత సేయం పరాదేవత అన్నారు స్వామి ఆ పరా దేవత అంటే ఎవరు ఆ చైతన్య దేవత ఆ చైతన్య దేవత ఏమనుకుంది ఈ ఐక్షత అంటే సంకల్పం చేసింది ఏమైనా సంకల్పం చేసింది హంతాహం ఇమాస్తిస్రో దేవత దేవతా జీవేనాత్మనా అను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి ఇది అని సంకల్పించింది అంత అహం ఇమాస్తిస్రో దేవత త్రిస్రోదేవత అంటే ఆ ప్రకరణలో భూమి జలము వాయువు భూమి జలము అగ్ని భూమి జలము అగ్ని ఈ మూడింటినీ దేవతలుగా అక్కడ వ్యవహారం చేశారు చైతన్యాన్ని ఏమైనా పరాదేవతగా వ్యవహారం చేశారు ఆ మూల చైతన్యం అనబడేటువంటి దేవత ఏమనుకుందంటే ఈ భూమి జలము అగ్ని అనే అగ్ని ఈ మూడింటిలోనూ నేనే జీవరూపంగా ప్రవేశించి దీనికి నామరూపాలని కల్పిస్తాను అని సంకల్పించింది అంటే చైతన్య దేవత భావించింది ఏమని ఈ పంచభూత పరమాణువుల్లోకి జీవాత్మగా నేనే ప్రవేశిస్తాను నేనే వాటికి నామరూపాలు కల్పిస్తాను అని ఇందాక మనం ప్రశ్నించుకున్నాం బ్రహ్మాండంలో గల శక్తిని కంప్రెస్ చేసి అణువులుగా తయారు చేసింది ఎవరు అని ఈ ఉపనిషత్తు దానికి సమాధానం చెబుతోంది ఏమనంటే ఆ మూల చైతన్యమే ఈ పైన చేసింది అని తాను సృష్టించినటువంటి పరమాణువుల్లోకి తనే ప్రవేశించిందని ఈ ఉపనిషత్తు చెబుతోంది ఇవాంటి విజ్ఞాన శాస్త్రం అదే చెబుతోంది ఇక్కడి వాల్మీకి శ్లోకం కూడా అదే చెబుతోంది ప్రతి పరమాణు గర్భంలోనే ఆ చైతన్యమే ఉందని ఆ చైతన్యమే అధిష్టానంగా ఉండి వేలగొలది బ్రహ్మాండాలనే జగత్కల్పనకు ఆధారమవుతోందని ఈ శ్లోకం చెబుతోంది ఈ విధంగా చూసినప్పుడు అధునాతన విజ్ఞానానికి సనాతన విజ్ఞానానికి కూడా సంపూర్ణమైన సమన్వయం మనకు అనిపిస్తోంది ఈ విషయానికి ఈ గ్రంథంలోనే ఈ పైసర్గలో వశిష్ఠ మహర్షి చెప్పే మాటలు ఎలా సమాధానం చెబుతున్నాయో చూడండి వశిష్ట మహర్షి అంటున్నాడు రామా నేను ఈ ముక్తి శాస్త్రాన్ని యుక్తుల మీద ఆధారపడి నిర్మాణం చేశానయ్యా యుక్తి మీద ఆధారపడి శాస్త్రం గనక ఇది పురుషకృత శాస్త్రమైనా సరే ఈ శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించాలి స్వీకరించవచ్చు అపి పౌరుషం ఆధేయం శాస్త్రం చేతి బోధకం ఒకనొక శాస్త్రం యుక్తియుక్తంగా యుక్తి బోధకంగా గనక ఉన్నట్లయితే అది పురుష ప్రోక్తమైనా సరే ఒకనొక వ్యక్తి రాసినదైనా సరే అనాదిగా వేదప్రకారంగా వస్తున్న శాస్త్రం కాకపోయినా సరే ఆధేయం స్వీకరించవలసిందే యుక్తులను బోధించే శాస్త్రం యుక్తియుక్తంగా ఉన్న శాస్త్రం మానవులు నిర్మించినదైనా సరే ప్రమాణమే అవుతుంది అని చెప్పాడు ఆయన చెప్పినటువంటి ఈ ప్రమాణాన్ని పట్టుకునే మనం ఈ శ్లోకంలో ఉండేటువంటి అర్థాన్ని ఈ నవీన వైజ్ఞానిక శాస్త్రంతో సమన్వయం చేసి చూసుకున్నాం రెండింటికి సమన్వయం సరిపోయింది ఇక వశిష్ట మహర్షి మాటల్లో వెళదాం ఆయన అంటున్నాడు రామా పురుష ప్రోక్తమైనటువంటి శాస్త్రం కూడా ప్రమాణమే నేను ఎందుకు వేదాన్ని పరమ ప్రమాణంగా స్వీకరించవలసిందే దాంట్లో సందేహం లేదు కానీ మానవ ప్రోక్తమైన దాన్ని కూడా ప్రమాణంగా ఎందుకు స్వీకరించాలి అంటే వేదోక్తమైన విషయాన్నే నేను యుక్తులతోనూ దృష్టాంతాలతోనూ జోడించి మనస్సుకు నచ్చేలాగా నీకు అర్థమయ్యేలాగా నీకు ఉపదేశం చేయబోతున్నాను కనుక మానవ ప్రోక్తమైనా సరే నా శాస్త్రాన్ని స్వీకరించాలి యుక్తియుక్తమైన మాట పసిపిల్లవాడు చెప్పినా సరే వినాలి యుక్తియుక్తంగా లేని మాటను బ్రహ్మదేవుడు చెప్పినా సరే మనం వినక్కర్లేదు లెక్క చేయక్కర్లేదు యుక్తియుక్తమైన వాడు చెబుతుంటే వద్దనేవాడు ఎలాంటి వాడంటే ఉన్నట్టడికి బాగా మంచి మండు వేసవి కాలంలో గొంతు ఎండికి పోతుంది నారిక కాస్త పూర్తిగా ఎండిపోయింది ఆ పరిస్థితుల్లో గంగ నీళ్ళు తీసుకొచ్చి బాబు తాగరా అన్నట్టు ఇటు వాడు అన్నట్టీచి నీ గంగ ముట్టుకోనండి మా తాతగారి తవ్వించిన నుయ్యుంది ఆ నీళ్లు గనక నోట్లో పోసుకున్నట్టయితే నారిక చిల్లు పడుతుంది అంత అంత ఉంటాయి అయినా సరే మా తాతగారి తవ్వించిన బావి గనక నాకు అదే ముఖ్యము ఆ ఉప్పు తాగుతాను గంగ ముట్టుకోను అన్నట్టు వాడు ఎంత మహాత్ముడో యుక్తియుక్తమైన మాట గ్రహించను అనేటువంటి వాడు కూడా అతడి కనుక రామా నేను చెప్పబోయేటువంటి ఉపదేశం నువ్వు ముందు విను విన్న తర్వాత మననం మననం చేసుకున్న తర్వాత ఆత్మజ్ఞానం కలిగే లోపుగా నీకు కొన్ని ఈ శాస్త్రం మరికొన్ని లాభాలు లభిస్తాయి లౌకికమైన లాభాలు లభిస్తాయి ఏమిటంటే ముందు సభారంజకంగా మాట్లాడే నేర్పు దానికంటే మరో చేషయం ఉంది ఏమిటంటే ఎవరైనా పెద్దవాళ్ళు గంభీరమైన విషయాలు చెబితే ఆ విషయాలని మరింత సులువుగా అర్థం చేసుకునే శక్తి ఈ శాస్త్రం వల్ల నేను చెప్పే శాస్త్రం నీకు వస్తుంది ఆ తర్వాత నీకంటే పెద్ద పెద్ద పండితులతో స్నేహం ఏర్పడేసే అవకాశాన్ని ఈ శాస్త్రం నీకు కలిగిస్తుంది దాని తర్వాత లోభము మోహము మొదలైనటువంటి దోషాలన్నింటినీ తగ్గించేసి నీకు అనుభవ జ్ఞానాన్ని కలిగిస్తుంది శాస్త్రం తత్వశాస్త్ర అధ్యయనం చేసేవారికి కూడా ఈ సంవత్సరంలో కొన్ని ప్రశ్నలుంటాయి ఈ జన్మ మొదల కర్మ మొదల దైవం ముఖ్యమా పౌరుషం ముఖ్యమా ఈ రకమైనటువంటి సంశయాలు వాడిని పీడిస్తూ ఉంటాయి అంటే శాస్త్ర సందర్భంలో వచ్చేటువంటి అనేక ఇతరేతర సందేహాలు వాడిని పీడిస్తూ ఉంటాయి అటువంటి ఇతరేతర సందేహాలన్నీ కూడా నేను చెప్పబోయేటువంటి ఈ మోక్ష సంహిత వల్ల నశించిపోతాయి ఆ సందేహాలని తీరిపోతాయి నేను ఉపదేశించేటువంటి ఈ మోషశాస్త్రాన్ని అధ్యయనం చేసేవాడికి బుద్ధి సచ్చాస్త్రాల మీది పోతుంది సత్పురుషులకు సమ్మతమైనటువంటి విధానంలో ఆలోచిస్తుంది సత్పురుషులకు ఏ విషయాలైతే సమ్మతమో అటువంటి విషయాల మీదే వాడి మనస్సు ఆలోచిస్తుంది అంచేత వాడికి అసంగము అద్వితీయము అయినటువంటి పరమాత్మ యొక్క సాక్షాత్కారం త్వరగా లభిస్తుంది అని చెప్పి చెబుతూ మళ్లీ వశిష్ఠ మహర్షి జగత్తత్వాన్ని వివరించేటువంటి రెండు శ్లోకాలను ఈ పద్దెనిమిదవ సర్గలో పెట్టాడు వెనకాల పదహార సర్గలో పరమాణువు పరమాణో అంటూ ఒక శ్లోకాన్ని చెబితే దానికి వైజ్ఞానిక పరంగా ఒక సమన్వయం మనం చేసి చూసుకున్నాం అక్కడ చేసిన సమన్వయం కంటే ఇంకా అత్యంత స్పష్టంగా వైజ్ఞానిక సమన్వయం కలిగినటువంటి రెండు శ్లోకాలను ఇక్కడ వశిష్ఠ మనకు అందించబోతున్నాడు ఏమిటయ్యా అంటే జగతిలక్ష్యే యవంత పరమాణవ తేకైకస్థాన్ సర్గాన్ పశ్యత్య సంగధీ ఇది ఒక శ్లోకం ఇది ఇరవై ఏడో శ్లోకం పద్దెనిమిది సర్గలు పరమాణ పరమాణ సర్వర్గ నిరర్గలా ఏ పతన్యుత్పత్యంబు ఇది ఇరవై తొమ్మిదో శ్లోకం ఇరవై ఏడవ శ్లోకం ఒకటి మధ్యలో ఒక శ్లోకం వరకు పెట్టాం శ్లోకం ఒకటి వీటిలో మొదటి శ్లోకం ఏం చెబుతుందంటే లక్షల కోట్ల బ్రహ్మాండాలున్నాయట వాటిల్లో అంతకు మించిన లక్షల కోట్ల పరమాణువులు ఉన్నాయట వాటిల్లోని ప్రతి ఒక్క అణువు లోపల కూడా అనేక లక్షల కోట్ల సృష్టిలు ఉన్నాయట ఓ రామా నేను ఉపదేశించేటువంటి ఈ మోక్ష శాస్త్రాన్ని ఎవడైతే బాగా వినియనం చేస్తాడో అటువంటి వాడు ఇలాంటి లక్షల కోట్ల సృష్టులన్నింటినీ కూడా అసంగధీ అసంగబుద్ధితో దర్శించగలుగుతాడు అని చెబుతున్నాడు వశిష్ఠ మహర్షి వెనక సరుకులు ఏం చెప్పామంటే ఆ శ్లోకానికి మనం అర్థం చెప్పుకున్నాం అక్కడ ఏమని చెప్పుకున్నాం పరమాణువు పరమాణువు శ్లోకాన్ని చెప్పుకున్నాం ప్రతి అణువు యొక్క గర్భంలోనూ చైతన్యం ఉంది అని చెప్పుకున్నాం ఆ చైతన్యమే సృష్టి మొత్తానికి అధిష్ఠానమని మనం వైజ్ఞానికంగానూ ఉపనిషత్పరంగానూ కూడా వివరణ చేసుకున్నాం ఇక్కడ ఈ సర్గలో ఇరవై శ్లోకంలో ఏం చెబుతున్నాడు ఈ అర్థాన్ని మరింత సూటిగా మనకి అందించేస్తున్నాడు అందిచేస్తూ అసంగతి అని మరొక విశేషం కూడా చేర్చాడు ఇక్కడ అంటే ఈ రకంగా చైతన్యతత్వాన్ని గ్రహించిన వాడికి నిస్సంగత్వం వస్తుంది అని చెబుతున్నాడు ఆయన ఇది ఇరవై ఏడో శ్లోకంలో చెప్పిన విషయం ఇక ఇరవై తొమ్మిదో శ్లోకంలో ఏం చెబుతున్నాడు పరమాణవు పరమాణవు సర్వవర్గ నిరర్గాహ పరమాణవు పరమాణువు ఇది వెనకటి సర్గల శ్లోకంలో కూడా వచ్చింది మళ్ళీ ఈ శ్లోకంలో కూడా అదే పాదంతో ప్రారంభం చేస్తున్నాడు పరమాణవు పరమాణవు సర్వవర్గ నిరర్గాహ ఏ పతంత్యుత్పతంత్యంబు వేచివత్ తాన్ సన్నాడు పరమాణో పరమాణవు ప్రతి పరమాణువులోనూ కూడా సర్వర్గ నిరగే ఉత్పతంతి సృష్టి అంబువీ చివతూ సముద్రంలో ఉండేటువంటి తరంగాల్లాగా సృష్టి స్థితి లయలు పైకి కిందికి ఎగిరి పడుతున్నాయట నిస్సంగ బుద్ధి గలవాడు సృష్టి స్థితి లయలను ఏ విధంగా దర్శిస్తాడు అది ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ శ్లోకం చెబుతున్నాడు వశిష్ఠ మహర్షి వాడు సృష్టి స్థితి లయలను ఏ విధంగా దర్శిస్తాడయ్యా అంటే సముద్రంలో అలలు అడ్డు ఆపు లేకుండా ఎలాగైతే లేస్తూ పడుతూ మళ్లీ లేస్తూ మళ్లీ పడుతూ ఉంటాయో అలాగే ప్రతి పరమాణువులోనూ కూడా అడ్డు ఆపు సృష్టి స్థితి లయలు లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ ఉంటాయి ఇలా లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ ఉంటాయని వాడు దర్శిస్తాడు ఎవడు ఆ మహర్షి ఆ మహానుభావుడు ఎవడైతే తత్వజ్ఞానాన్ని సంపాదించాడో ఈ శాస్త్రం ప్రకారం వాడు ఈ పడుతూ లేచేటువంటి సృష్టిస్థితి లే ఎక్కడుంటాయి ఈ పరమాణు గర్భంలో ఉంటాయి అలా వాడు దర్శిస్తూ ఉంటాడు రామా ఈ మోక్షశాస్త్రానికి అటువంటి ఫలితం ఉంది ఈ మోక్ష శాస్త్రం విన్నవాడికి ఎన్నో మోక్షరహస్యాలు లభిస్తాయా అయినా కూడా వాడు సాధారణ మానవులాగానే పైకుంటాడు కానీ వాడికి పరమాణుగర్భములలో లేచి పడిపోయేటువంటి సృష్టి స్థితి లయలను అసంగధీ ఏమీ సంఘం లేకుండా ఏ రకమైనటువంటి కల్లోలను లేకుండా కేవలం స్తబ్దమైనటువంటి హృదయంతో దర్శించేటువంటి నేర్పు లభిస్తుంది ఇలా వర్ణించి చెప్పేసరికి రామా ఈ బ్రహ్మ ఎంతో కష్టమైందేమో అని కొందరికి భయం కలుగుతూ ఉంటుంది అది పొరపాటు బ్రహ్మ విద్య అత్యంత సులభమైనది ముఖ్యంగా నేను చెప్పబోయేటువంటి ఈ బ్రహ్మ ఇది ఒక రసమయమైనటువంటి కావ్యం దీంట్లో దృష్టాంతాలు దీపాలులాగా ప్రకాశిస్తూ ఉంటాయి కాస్త భాషా జ్ఞానం ఉంటే చాలు సులువుగా అర్థమైపోతుంది దీన్ని బాగా అభ్యాసం చేస్తే మోక్షం కోసం ఇక తపస్సులు యాగాలు యజ్ఞాలు యోగాలు ఇవన్నీ చేయక్కల్లా అదేమిటండి ఇందాక నుంచి పురుష ప్రయత్నం చేయాలి పురుష ప్రయత్నం చేయాలని ఒకటే గోల చేశారు కదా అంటారేవో చెయ్యాలి ఆ పురుష ప్రయత్నం అంతా దేనికోసం అయ్యా అంటే రాగద్వేషాలను పోగొట్టుకోసం కోసమే ఆ పురుష ప్రయత్నం రాగం పోవాలి ద్వేషం పోవాలి ఆ రెండే దోషాలు మూడో దోషాలు ఆ రెండు దోషాలను పోగొట్టుకునేందుకోసంగాను సమస్త పురుష ప్రయత్నం చేయాలి అవి పోయాక ఈ శాస్త్రం వినడం దాని వల్ల మోక్షం పొందడం ఇది ఎంత సులభం అంటే దీనికన్నా కూడా చిగురు టాకుల్లో సూది కూర్చడమే కష్టం అంటున్నాడు ఆయన సూది కూర్చడం చిగురుడాకులో సూది కూర్చడం ఎక్కడ కష్టమా రాగద్వేషాలని జయించిన తర్వాత ఈ శాస్త్రం ద్వారా మోక్షం పొందడం అది ఎంత సులభం అంటే దీనికంటే కూడా చిగురుడాకుల్లో సూది కూర్చడమే కష్టము అని చెబుతున్నాడు ఆయన చెప్పాడు కదండి మంచి రసమయ్యే కావ్యంలాగా ఉపమానాలతో చెబుతానని ఇక్కడే ఉపమానం వేసాడు అనమాట మళ్ళీ చెప్పిలా అంటున్నాడు రామా ఇలా చెప్పేసరికి రాగద్వేషాదులన్నీ పూర్తిగా తొలగిపోయిన తరువాతనే ఈయన శాస్త్రాన్ని వినాలి అనే అర్థం నీకు నా ఉద్దేశం అది కాదు సదాచారానికి శాస్త్రానికి విరోధం లేకుండా యథాశక్తిగా భోగభాగ్యాలను అనుభవిస్తూనే దేశకాలాలను బట్టి సత్సంగము సదాచారము ఆత్మ జ్ఞానము మొదలైనవన్నీ కూడా ఆత్మ ఆత్మవిచారణ మొదలైనవన్నీ కూడా ఆచరిస్తూ ఈ శాస్త్ర అధ్యయనం చేస్తే చాలు జ్ఞానబోధ లభించి తీరుతుంది అందుచేత ఈ శాస్త్రం కష్టమైనది కాదు రాగద్వేషాలులన్నీ పోయిన తర్వాత కేవలం గుళ్ళు గురుగేసి తర్వాత అప్పుడు మాత్రమే అధ్యయనం చేయవలసిన శాస్త్రం కూడా కాదు ఒక పక్క రాగద్వేషాలను జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇంకో పక్క సదాచారము సత్సాంగత్యము వదిలేటువంటి పురుష ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఇవన్నీ ఆచరిస్తూ మరోపక్క ఈ శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండాలి సో చేస్తే దీనివల్ల జ్ఞానబోధ లభిస్తుంది కనుక రామా ఈ శాస్త్రాన్ని మధ్యమాధికారుల కోసం ఈ శాస్త్రాన్ని మేము తయారు చేశాం కనుక మేం చేశామంటే ఈ శాస్త్రం నిండా దృష్టాంతాలు విధానాలతో దీన్ని మేము తయారు చేశాం కనుక మేము ఏ రకమైనటువంటి విధానాలతో ఈ శాస్త్రాన్ని మీకు ఉపదేశం చేయబోతున్నామో ఆ ప్రక్రియలు మీకు కొన్ని తెలియాలి ఈ శాస్త్ర నిండా దృష్టాంతాలు ఉంటాయి నీకు ఇందాక అంటే ఏమిటి ఎలాంటి పరిభాషలో ఎటువంటి విధానంలో మేము విషయ ప్రతిపాదన చేయబోతున్నాం ఇవన్నీ కూడా మీకు ముందరగా తెలియాలి ఆ విషయాలు నీకు వివరిస్తాను మేము ఏ రకమైన ప్రక్రియతో నీకు విషయాలు బోధ చేయబోతున్నామో ఆ ప్రక్రియ తెలియకపోయినట్లయితే ఎక్కడికక్కడ అది కొత్తగా ఉంటుంది కనుక నీకు ప్రక్రియను పరిచయం చేస్తాను రామా దృష్టాంతం అంటే ఏమిటి దార్ష్టాంతికమంటే ఏమిటి ఉపమానం అంటే ఏమిటి ఉపమేయం అంటే ఏమిటి పూర్వపక్షం అంటే ఏమిటి ఉత్తరపక్షం అంటే ఏమిటి ఈ రకమైనటువంటి పదాలని పరిభాషని ప్రక్రియల్ని మేము వీటిని ఉపయోగించబోతున్నామో అవి నీకు వివరణ చేస్తాను వాటిని మనస్సులో పెట్టుకుని నేను చెప్పబోయేది విను ముందు ఈ విషయాలను విను అని వశిష్ట మహర్షి అంటున్నాడు దృష్టాంతం అంటే ఏమిటంటే మామూలు భాషలో చెప్పాలంటే పోలిక అర్థం వ్యుత్పత్తిపరంగా చెప్పాలంటే దృష్ట అంతము అని రెండు పదాలనేది అంతం అంటే ఫలం ఇక్కడ ఈ సందర్భంలో ఫలం అంటే ఏమిటి చెప్పదలుచుకున్న విషయమే ఫలం దృష్టం అంటే తెలియబడినది అని అర్థం దేన్ని చెబితే చెప్పదలుచుకున్న విషయం తెలియబడినది అవుతుందో అంటే ఏం చెప్పదలుచుకున్నామో ఆ ఫలం సిద్ధిస్తుందో అట్టి విషయం పేరు దృష్టాంతం దీనికి మళ్ళీ ఒక ఏంటంటే ఒకడు వ్యాపారం చేసుకుంటున్నాడు ఆ వ్యాపారం చేసుకునే మిత్రుడికి అంగట్లో కూర్చొని నిద్రపోయే అలవాటు అది చాలా తప్పు ప్రమాదకరం అని చెప్పదలుచుకున్నాడు ఇంకో మిత్రుడు వాడికి అప్పుడు వాడితో ఏమన్నా అంటే మిత్రమా చిటారు కొమ్మను కూర్చుని నిద్రపోవడం కునికి పాటలు పాడటం ఎటువంటిదో దుకాణంలో కూర్చుని నిద్రపోవడం కూడా అటువంటిదేనయ్యా అని చెప్పాడు అప్పుడు ఓ మిత్రుడు ఇక్కడ చిటారు దుకాణానికి సంబంధం ఏమిటి దీనికి దానికి పోలికేమిటి ఏమీ పోలిక లేదు అయినా కూడా చెట్టు మీద నిద్ర ప్రమాదకరం దుకాణంలో నిద్ర ప్రమాదకరం ఈ ప్రమాదకరత్వం అనేటువంటి పోలిక ఉండటం వల్ల చిటారు కొమ్మ మీద కూచుని నిద్రపోవటం అనే ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చాడు మిత్రుడు ఆ ప్రస్తావన రావడం ఏం జరుగుతోంది అంగట్లో నిద్రపోయేటువంటి ఈ మిత్రుడికి ఈ అంగడిలో నిద్రపోవడం అనే అలవాటు చాలా ప్రమాదకరం అనే విషయం మనస్సుకు బాగా దృఢంగా స్పష్టపడుతుంది అంగట్లో నిద్రపోతే చాలా కష్టమయ్యా చాలా ఇబ్బందులయ్యా దొంగలు దోసుకుపోతారయ్యా అని చెప్పేదానికంటే కొట్లో కూర్చొని నిద్రపోవడం సరే కొమ్మ చివర కూర్చొని నిద్రపోవడం సరే రెండు ఒకటైనయ్యా అని చెప్పడం వల్ల మనం చేయదలుచుకున్నటువంటి బోధకు మంచి బలం వస్తుంది మన బోధ ఫలితం ఇదే కదా ఏది ఫలితం ఇక్కడ ఈ సందర్భంలో కొట్లో కూర్చొని నిద్రపోవడం ప్రమాదం అని బోధ చేయడమే ఫలితం మనకి కనుక ఈ ఫలమన్నా అంతమన్నా ఒకటే ఇప్పుడు కనుక మనం చెప్పదలుచుకున్న అంతం కొట్లో కూర్చుని నిద్రపోవడం ప్రమాదం అని ఈ ఫలం దేనివల్ల వస్తుంది చిటారు కొమ్మన కూర్చుని నిద్రపోతే అనేటువంటి ప్రసంగం వల్ల వస్తుంది కనుక చిటారు నిద్ర అనేటువంటిది అది దృష్టాంతము అనబడుతుంది దీనివల్ల విషయం తెలుస్తుంది కనుక మామూలు భాషలో ఇదే పోలిక ఉంటారు మనం చేయదలుచుకున్న బోధ వాడికి తెలిసింది కనుక ఏం చేస్తాడు చెట్టు మీద నిద్ర ఒక దృష్టాంతం అయిపోతుంది ఇక్కడు ఈ దృష్టాంతం వల్ల మనం వాడికి చేయదలుచుకున్న బోధం ఏమిటి అంటే దుకాణంలో నిద్రపోరాదు అని ఈ అసలు విషయం పేరు దార్ష్టాంతికం చిటారుకొ నిద్రనేది ఏమన్నా దృష్టాంతం దుకాణంలో నిద్రపోరాదు అనేది ఏమన్నా దార్ష్టాంతికం కనుక ఈ రెండు పదాలని మేము తరచుగా ఉపయోగిస్తుంటాం దృష్టాంతము దార్ఠాంతికము అని ఇది గుర్తుపెట్టుకోవాలి మామూలుగా మనం లోకంలో నీ ముఖం చంద్రుడి లాగా ఉంది అన్నామనుకోండి ఇక్కడ లోకంలో ఏమంటారు చంద్రుడు ఉపమానం ముఖం ఉపమేయం అంటే దేన్ని గురించి ప్రస్తుత సందర్భంలో వర్ణిస్తున్నామో అది ఉపమేయం దేనితో పోలిక చేసి వర్ణిస్తున్నామో అది ఉపమానం అంటే ఇప్పుడు దృష్టాంతము దార్ష్టాంతికమైన పరిభాషతో దీన్ని పోలి ఏమవుతుందంటే దృష్టాంతమేమో ఉపమానం వంటిది దార్ష్టాంతికమేమో ఉపమేయం వంటిది ఉపమానానికి ఉపమేయానికి కూడా లోకంలో కొన్ని సమాన గుణాలు ఉండాలి అని అంత ప్రసిద్ధమైన విషయం అంటే చంద్రుడితో ముఖాన్ని పోలిస్తే చంద్రుడికి ముఖానికి కొన్ని సమాన గుణాలు ఉండాలి అలాగని నూటికి నూటి సమానత్వం ఉండదు నీ ముఖం చంద్రుడు ఉంది అన్న సందర్భమే తీసుకుంటే చంద్రుడు ఎలాగైతే ఆహ్లాదకరంగా అందంగా ఉన్నాడో నీ ముఖం కూడా అలాగే ఆహ్లాదకరంగా అందంగా ఉన్నదని అభిప్రాయమే తప్పితే నీ ముఖం కంచంలాగా గుణగుండ్రంగా ఉంది అనే అభిప్రాయం కాదు కనుక పోలికను ఏ దృష్టితో చెప్పామో దాన్ని గమనించుకోవాలి అలా అన్నాం కదా అని చెప్పేసి ఏదో ఒక అప్రధాన గుణాన్ని ఆధారంగా చేసుకుని అడ్డదిడ్డంగా ఉపమానాలు చెప్పరాదు అందుకే శాస్త్రజ్ఞులు దృష్టాంతాలలో రెండు దోషాలు చెప్పారు అసిద్ధి అని ఒక దోషము విరోధం ఒక దోషం ఈ రెండు ప్రధాన దోషాలు ఇంకా అనేక దోషాలు ప్రధాన దోషాలు అసిద్ధి ఒకటి విరోధం ఒకటి అంటే అసలు దృష్టాంతమే దొరక్కపోవడం ఎలాగంటే గోడలు లేకుండానే ఇల్లు కట్టొచ్చు అన్నాడు ఒక ఆయన అదేమిటయ్యా గోడలు లేకుండా ఇల్లు ఇల్లు ఎట్ట కడతారంటే ఆకాశభవనం ఉంది కదయ్యా అన్నాడు ఆకాశభవనం లాగా గోడలు లేకుండానే ఇల్లు కట్టొచ్చు అన్నాడు ఇక్కడేం చెప్పాడు గోడలు లేకుండానే ఇల్లు కట్టచ్చు అనే ప్రతిపాదనకి దాన్ని బలపరిచేందుకోసం కానీ దృష్టాంతంగా ఆకాశభవనం అని దృష్టాంతాన్ని ఇచ్చాడు ఇక్కడ ఆకాశభవనం అనేది ఒక కవిత కల్పనే తప్పితే నిజంగా అక్కడ ఆకాశం అనే భవనం లేదు కనుక గోడలు లేని ఇంటికి ఎక్కడా దృష్టాంతం లేనే లేదనమాట దృష్టాంతం దొరకనే దొరకదు ఇది దృష్టాంతం యొక్క అసిద్ధి దృష్టాంతం అసిద్ధమైతే వాడు చేసిన ప్రతిపాదనే తప్పు అనమాట గోడలు లేని ఇళ్ళు అనేది అసలు తప్పే కదా మరి అంచేత కవితామయమైనటువంటి కల్పనతో ఆకాశభవన్ అంత మాత్రం చేత గోడలు లేకుండానే ఇళ్ళు కట్టచ్చు ప్రతిపాదన సత్యం కానిరదు ఎందుకంటే దానికి దృష్టాంత సిద్ధి లేదు కనుక ఇక దృష్టాంతంలో విరోధం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఎలాగంటే నిప్పు మంచు మొక్కలాగా ఉంది అన్నాడు ఒక ఆయన ఇదేమిటయ్యా అటా మాట్లాడుతున్నావు నువ్వు నిప్పేమో వేడిగా ఉంటుంది మంచు మొక్క ఏమో చల్లగా ఉంటుంది ఈ రెండుకి పోలిక పెడతావుట్యా అంటే నిప్పు కడిగే చేత్తో పట్టుకోగలవా నువ్వు పట్టుకోలేవు మంచు గడ్డ చేత్తో పట్టుకోవటం పట్టుకోగలవా అది పట్టుకోలేవు దాన్ని పట్టుకోవడం కష్టమే దీన్ని పట్టుకోవడం కష్టమే కనుక ఆ దృష్టితో చూస్తే రెండుకి పోలిక ఉంది అని ఆయన వాదించాడు దీన్ని ఎవడు అంగీకరించడు ఇది సరి అయిన మాట కాదని చిన్నపిల్లాడైనా చెప్పేస్తాడు కనుక ఇలా పరస్పర విరుద్ధంగా ఉండేటువంటి వస్తువులకు పోలిక చెబితే అది దృష్టాంత విరోధం అంటారు దీన్నే విరుద్ధ దృష్టాంతం కూడా పిలుస్తూ ఉంటారు ఇలాగనకొచ్చినట్లయితే ఆ ప్రతిపాదన వీగిపోతుంది కనుక విషయ ప్రతిపాదన చేసినప్పుడు దృష్టాంతాలలో ఇటువంటి దోషాలు లేకుండా చూసుకోవాలి ఇది కూడా ఒక శాస్త్ర నియమం మనకు మున్ముందు మనం పాటించవలసింది ఇక మనస్తత్వ శాస్త్రంలో మన తత్వశాస్త్రంలో యోగ్యమైనటువంటి దృష్టాంతాలు ఎలా ఉంటాయంటే ఉపమేయం కార్యంగా వచ్చిందనుకోండి నువ్వు చెప్పే ఉపమానం కూడా కార్యరూపంగానే ఉండాలి లేదా నీ ఉపమేయం కారణరూపంగా వచ్చింది అనుకోండి నీ ఉపమానం కూడా కారణరూపంగానే ఉండాలి ఎలాగంటే శాస్త్రాధ్యయనం వల్ల తెలియని విషయాలు తెలుస్తాయి అన్నాడు ఒకడు దానికి ఒక దృష్టాంతం చెప్పాడు ఏమని దీపం వల్ల ఇంట్లో వస్తువులు కనిపిస్తాయి అన్నాడు ఎలాగైతే దీపం వల్ల ఇంట్లో వస్తువులన్నీ కనిపిస్తాయో అలాగే శాస్త్రాధ్యయనం వల్ల తెలియని విషయాలన్నీ తెలుస్తాయి అని ప్రతిపాదన చేశాడు ఇక్కడ దృష్టాంతమేది దీపం వల్ల ఇంట్లో వస్తువులు కనిపిస్తాయి అనే దృష్టాంతం దార్ష్టాంతికమేది శాస్త్రాధ్యయనం వల్ల తెలియని విషయాలన్నీ తెలుస్తాయి అనేది దార్ష్టాంతికం శాస్త్రాధ్యయనం వల్ల కొత్త విషయాలు తెలుస్తా అనే విషయాన్ని ఎప్పుడైతే ప్రతిపాదించుకున్నాడో దాని అనుకూలంగా దృష్టాంతాన్ని చెప్పాడు దీంట్లో దీపము శాస్త్రము ఉపమాన ఉపమేయాలుగా ఉన్నాయి ఈ రెండు కూడా ఉన్నాయి కారణ రూపంలో ఉన్నాయి అంటే ఇంట్లో వస్తువులు కనిపించడానికి దీపం కారణం తెలియని విషయాలు తెలియడానికి శాస్త్రం కారణం కనుక ఉపమాన ఉపమేయాలుగా ఉండే రెండు వస్తువులు కూడా ఇక్కడ ఎట్లా ఉన్నాయి కారణరూపంగా ఉన్నాయి ఇలా ఎప్పుడైనా సరే మనం ఉపమాన ఉపయాలు చెబితే ఆ రెండు కారణ రూపాలుగా ఉంటే వాటికి పోలుగున్నట్టు అనమాట అంతేగాని ఒకటి కారణ రూపంగానూ ఒకటి కార్యరూపంగానూ ఉండకూడదు ఎలా మనం చెప్పుకున్న ఉపమానంలో తెలియని విషయాలు తెలియటం అనేది ఏమైనా దారిష్టాంతికం ఇంట్లో వస్తువులు కనిపించడం అనేది ఏమన్నా దృష్టాంతం ఈ రెండు ఎట్లా కార్యరూపాలుగా ఉన్నాయి దీపం అనేటువంటి కారణం వల్ల వచ్చే కార్యం ఇంట్లో వస్తువులు కనిపించడం శాస్త్రజ్ఞానము అనేటువంటి కారణం వల్ల వచ్చేటువంటి కార్యం ఏది అంటే తెలియని కొత్త విషయాలు తెలియటం కనుక ఇక్కడ కూడా దృష్టాంత దారిష్టాంతికాలకి ఉపమాన ఉపమేయాలకి కార్యత్వం పట్టింది ఇలా కార్యత్వంగానే కారణత్వంగానే సమానంగా ఉండేట్టుగా ఉపమాన ఉపమేయాన్ని మనం ఉపయోగించుకోవాలయ్యా అంతేగాని అడ్డదిడ్డంగా మనం ఉపయోగించుకోకూడదు దీనికి విరుద్ధంగా కనుక ఉంటే ఏమవుతుంది అని అది పిచ్చి దృష్టాంతం ఎవరు దాన్ని పట్టించుకోరు కనుక రామ తత్వశాస్త్రంలో ఇవన్నీ మనం గమనించుకోవాలి కానీ తత్వశాస్త్రంలో మనకింతకంటే పెద్ద చిక్కుడు ఉంది ఇప్పుడు ఏం చెప్పాము దృష్టాంతము దారిష్టాంతికము ఇవి రెండూ కూడా ఎప్పుడూ కూడా కార్యమైతే రెండూ కార్యాలుగా ఉండాలి కారణమైతే రెండు కారణాలుగా ఉండాలి అని చెప్పుకున్నాం మన తత్వశాస్త్రంలో ఏ దేని గురించి మనం ప్రస్తావన చేయబోతున్నాము పరమాత్మతత్వాన్ని గురించి మనం ప్రస్తావన చేయబోతున్నాం ప్రపంచంలో ఉండే ఏ దృష్టాంతము కూడా ఆత్మతత్వానికి సరిగా బోధించలేదు దాన్ని ఎందుకంటే ప్రపంచంలోనే కనిపించి ప్రపంచంలో కనిపించే వస్తువులు వాటిని ఆధారంగా చేసుకునేటువంటి దృష్టాంతాలు ఇవన్నీ కూడా అవాస్తవాలు అసత్యాలు కానీ అంతేకాకుండా ఇవి పరబ్రహ్మకు కార్యరూపాలు పరమాత్మేమో పరమార్థ సత్యం పైగా ఎప్పుడు కూడా కారణరూపంగానే ఉంటుంది తప్పితే అది దేనికి కార్యం కానే కాదు ఇప్పుడేమవుతోంది వాస్తవమైనటువంటి పరబ్రహ్మకు అవాస్తవమైనటువంటి వస్తువులతో దృష్టాంతం చెప్పడం అనేది ఎలా సంభవిస్తుంది మనం చెప్పినటువంటి విధానం ప్రకారంగా అది తప్పు అట చెప్పకూడదు పరబ్రహ్మము కరణరూపంగా ఉంటుంది ఈ జగత్తులో ఉండేటువంటి వస్తువుల వల్ల వచ్చేటువంటి మనం చెప్పేటువంటి దృష్టాంతాలు ఇవన్నీ కూడా కార్యరూపంగా ఉంటాయి కనుక పర కారణరూపంగా ఉండేటువంటి పరబ్రహ్మకు కార్యరూపంగా ఉండేటువంటి ప్రాపంచిక వస్తువులకు ఎప్పుడు దృష్టాంతం చెప్పడం కుదరదు ఏ దృష్టాంతం కుదరకపోతే ఇక వరబ్రహ్మను గుర్తు చెప్పేది ఎట్లాగా అప్పుడు మీరేమన్నా దృష్టాంత అసిద్ధి అనే దోషం వచ్చి పడిపోతుంది అందుకోసం ఈ రెండు రకాల దోషాల నుంచి తప్పించుకోవడం కోసం మేము ఈ తత్వశాస్త్రంలో ఏం చేస్తామంటే సాపేక్షక సిద్ధాంతాన్ని స్వీకరిస్తాం సాపేక్షికమంటే ఏమిటి మామూలుగా కంపారేటివ్గా అనమాట సాపేక్షికంగా పరిశీలించి చూస్తే మట్టి కారణం కుండల కార్యాలు సాపేక్షికంగా చూస్తే మట్టి నిత్యం కుండల అనిత్యాలు సాపేక్షికంగా చూస్తే మట్టి సత్యం కుండల అసత్యాలు ఈ విధంగా సాపేక్షికంగా చూసినప్పుడు బంగారం కారణం అది నిత్యం సత్యం దానిలోంచి వచ్చే ఆభరణాలు కార్యాలు అనిత్యాలు అసత్యాలు ఇలాంటి సాపేక్షిక దృష్టాంతల్ని తీసుకుని వీటి ఆధారంగా జగత్ మొత్తానికి మూలమైనటువంటి పరబ్రహ్మను గురించి మేము వివరించబోతాం ఇది ఎలా వివరిస్తామనేది నేను ఇంకా మున్ముందు వివరిస్తానయ్యా అంటున్నాడు దాని మీద ఆయనే ఒక పూర్వపక్షాన్ని ఒక విశేషాన్ని వివరిస్తున్నాడు ఏమిటంటే రామచంద్ర మనం ఈ శాస్త్రంలో దేన్ని గురించి విచారణ చేయబోతున్నామయ్యా అంటే పరమాత్మతత్వాన్ని గురించి వేదాంతం అంటే అంతే కదా అయితే పరమాత్మతత్వం ఎటువంటిది అది ఎప్పుడూ కారణరూపం దేనికి కార్యం కాదు అది నిత్యము సత్యము అటువంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి కారణరూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని గురించి దృష్టాంతం చెప్పాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ ప్రపంచంలోంచి తీసుకురావాలి ఈ ప్రపంచంలో వచ్చే ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఎటువంటివి ఇవన్నీ పరబ్రహ్మకు కార్యరూపాలు అనిత్యాలు అసత్యాలు మనం ఏ దృష్టాంతాన్ని ఈ ప్రపంచంలో తయారు చేసినా సరే అది ఎటువంటిది అవుతుందా అంటే ఈ ప్రాపంచిక విషయాల్లో వస్తుంది కనుక అది అనిత్యం అవుతుంది అసత్యం అవుతుంది కార్యరూపం అవుతుంది పరబ్రహ్మకి పూర్తిగా విరోధం అదేమన్నా కారణరూపం ఇది కార్యరూపం అదేమో సత్యరూపం ఇది అసత్య రూపం అదేమో నిత్య రూపం ఇదేమో అనిత్య రూపం కనుక ప్రపంచంలో ఏ దృష్టాంతం తీసుకొచ్చినా మీ పరబ్రహ్మగారితో దానికి సామ్యం లేదు ఏ సామ్యము లేకపోతే దాన్ని దృష్టాంతంగా పెట్టకూడదు ప్రపంచంలో దృష్టాంతం లేకపోతే దృష్టాంత అసిద్ధి అనేటువంటి దోషం పట్టేసి మనం చెప్పేటువంటి సిద్ధాంతానికి కాస్త భంగం వచ్చి పడుతుంది కనుక దృష్టాంతం చెబితే దృష్టాంత దారిష్టాంతికాలకు సామ్యంక లేకపోవడం అనేటువంటి దోషం వస్తుంది దృష్టాంతం చెప్పకపోతే దృష్టాంత అసిద్ధి దోషం వస్తుంది ఇహి శాస్త్రాన్ని మనం ముందుకు తీసిపోయేదట్లాగా అంటే దీన్ని తప్పించుకునేందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ శాస్త్రంలో సాపేక్షికంగా పరిశీలన చేస్తాం జై గురుదత్త